రెండు వందల యాభై తొమ్మిదవ కీర్తన ఎంతకాలమైన ఇట్టే ఎంతకాలమైనా ఇట్టే ఈ జీవులకు నెల్లా పొంతనుండి కావవయ్యా పుట్టించిన దేవుడా ఏమిటయ్యా భగవంతుడా ఎంతకాలం నుంచి సృష్టి స్థితి లయాలు చేస్తున్నా ఈ జీవుల గతి ఇంతేనట్టావా మమ్మల్ని రక్షించవయ్యా సస్యం పండుతుంది గాని మనసు పండదా తటాకం నిండుతుంది గాని కోర్కెల నోరు నిండదా పూలు వికసిస్తాయిగాని జ్ఞానం వికసించదా కొండలు కదలకుండా ఒకచోటనే ఉంటాయి గాని మనసులో విశ్వాసం మాత్రం ఒక్కచోట ఉండదా మదించిన ఏనుగు వశమవుతుంది గాని వయోమదం మిడిసిపడుతూనే ఉంటుందే స్వామి వెంకటేశ్వర కటాక్షించు నీ దయవుంటే పూర్వకర్మలు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యవు అని అంటున్నారు పెద తిరుమలాచార్యులవారు ఇటు మానవ మనస్తత్వం అటు భగవత్తత్వం గుర్తెదిగినటువంటి పదకర్త ఆయన కీర్తన వినండి కాలమైనా ఇట్టే ఈ జీవులకు ఎల్లా పొంతనుండి కావవయ్యా పుట్టించిన దేవుడా పండును సస్యములెల్లా పరగయేటేటను పండదు మనసు ఒక పరి అయినాను నిండును తటాకములు నెల్లకొన్నవా నలను నిండదొకరినడిగే నిరతపునోరు ఎంతకాలమైనా ఇట్టే ఈ జీవులకునెల్లా వికసిన్సురులెల్లా వెసదతి వచ్చితేనూ వికసిన్సదంతైనా విజ్ఞానము ఒకచోట నిలుచును వొద్దికతో కొండలెల్ల ఒకచోటా ఉండవు ఒంటి విశ్వాసములు ఒకచోటా ఉండవు ఒంటి విశ్వాసములు ఎంత కాలమైన ఇట్టే ఈ జీవులకు ఎల్లా వశమౌను మదించిన వనగజమైనాను వశము కాదెంతైనా వయోమదము ఎసగశశ్రీవెంకటేశీవు మాకు ఎసగదు నీ కృపచే ఇక పూర్వకర్మము ఎంతకాలమైనా ఇట్టే ఈ జీవులకు నెల్లా పొంతనుండి కావవయ్యా పుట్టించిన దేవుడా పుట్టిన దేవుడా